ప్రేర్ ని స్టార్ట్ చేసుకుందాము ప్రైజ్లాడందరికీ ఈరోజు స్కై పారాధనలో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థంతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలోన చంద్రశేఖర్ అన్న స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు శాంతమ్మ సిస్టర్ పాట పాడుతారు పరిశుధురేవా తండ్రి మీకు సమస్త ఘనతమై మా ప్రభావం చెల్లించుకుని ఈ ఉదయం నుంచి మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సురక్షిత గింట్ చేర్చినందుకు మంచి ఆరోగ్యమించినందుకు మీకెంతో సమస్త వందనాలు ఘన సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా నేను ఈ సాయంత్రం సమయం ఈ సరిలో సమయం గడపలు నాశపడుతుండగా ఆశ హృదయని మిమ్మల్ని స్థితించలాగా ఘనపరచలాగా మీ యొక్క స్వరం వినేలాగన మమ్మల్ని జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అనేక మంది పనులని మీరు ఇచ్చిన అవకాశం మాకు మీకెంతో వందనాలు అనేక మంది ఐకంగా లోకాతీతంగా జీవిస్తున్నారు ఈ క్షణంలో ప్రభావ కానీ మమ్మల్ని మటుకు ప్రభావ మీ సన్నిధిలో భద్రపరుచుకున్నది మీకు ఎంతో వందనాలు ప్రభా మీ సన్నిధిలో ఒక దినం గడుపుటే వెయ్యి దినలతో శ్రేష్టం అన్నారు అవును ప్రభా అటువంటి జీవితం మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో కృతిగ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థిస్తుండగా కొరత తీర్చండి ఆరోగ్యం దయచేయండి ప్రతి దుష్ట శక్తులని గద్దిస్తున్నాం డిపార్ట్ ఫ్రమ్ దర్ లైఫ్స్ ఇన్ జీజస్ నేమ్ స్వస్థత అనుగ్రహించని నైనా ఓ ప్రభా వాక్యం చెప్పబడి సివ చాట్న మార్పుపరుచుకోండి ప్రభావ ప్రభా అనేకులు అది ఒక వాక్యాన్ని విని వారి జీవితాలు మార్చుకోవాలా మీకు తిరిగి సమర్పించుకోవాలా అదే దిగా ప్రభా అనేకులు ప్రభా యొక్క వాక్యాన్ని వింటుండగా వారిలో తిరుమల నూతనమైన కార్యం జరిగించండి పరిశుధాత్మ అభిషేకం దయచేయండి మీకు ఆత్మ లేకుండా ఒక క్షణం కూడా మేము బ్రతకలేమునైనా కాబట్టి మాకందరికీ మీకు పరిశుధాత్మను అనుగ్రహించండి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ ఈ రాత్రి క్షణంలో యొక్క కాపుతులు మాకందరికి మీ కొరకు ప్రతి చోట మొన్న సాక్షులుగా నిలబెట్టింది లేవనైతే నడిపించమని ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రవర్తిస్తున్నాం తండ్రి చేయి విడువని అభినే సరే నీకేనా నమస్కారం చేయి విడువని అభినే సరే నీకేనా నమస్కారం మాట తప్పని మగోన్నతుడా మాట తప్పని మగోన్నతుడా నీకే నా నమస్కారం నీకే నా నమస్కారం లాలా లాలా లైవని నీకే నా నమస్కారం చేయి విడువని ఎరేసయ్యా నీకే నా నమస్కారం బాకాలోయలో నడచినను నీవే తోడుగా వచ్చావయ్యా బాకాలోయలో నడచినను నీవే తోడుగా వచ్చావయ్యా నా తోడు వేసు నాతోడువే యేసు నీకే నా నమస్కారం నీకే నా నమస్కారం చేయసరే ఎయ్యా నీకే నా నమస్కారం చేయ సరే ఎయ్యా నీకే నా నమస్కారం గాడా కారము కాడాంధ నాకు వెలుగుగా వచ్చావయ్యా గాడాకారపులో ఎలలో నాకు వెలుగుగా వచ్చావయ్యా నా వెలుగు దీపం నీ వేయసు నా వెలుగు దీపం నీవేస్తూ నీకే నా నమస్కారం నీకే నా నమస్కారం చెయ్యడవని అభినే సరే నీకే నా నమస్కారం చేయిడవని ఎబినే సరే నీకే నా నమస్కారం నాకున్నవన్నీ నీ వేయసయ్యా నేను జీవించుటనీ దయయే నాకున్నవన్నీయు నీ వేయసయ్యా నేను జీవించుటనీ దయయే నా స్తోత్ర గీతం నీవేసుతోత్ర గీతం నీవేసు నీకే నా నమస్కారం నీకే నా నమస్కారం చేబడవని అభినే సరే ఎసయ్యా నీకే నా నమస్కారం చే విడువని అభినే సరే ఎస్ అయ్యా నీకే నా నమస్కారం మాట తప్పని మౌనతుడా మాట తప్పనీతుడా నీకే నా నమస్కారం నీకే నా నమస్కారం చేయి విడువని అభినే సరే నీకే నా నమస్కారం మన మధ్యలో నతర్ వాక్యంలో నడిపిస్తారు ప్రైజ్ల బ్రదర్ ప్రైజ్ల సిస్టర్ బ్రదర్స్ అందరికి వందనాలు దేవుని పరిశుద్ధ నామంలో మరి చే వచ్చిన మీ అందరికీ వందనాలు దేవునికి స్థుతులు స్తోత్రాలు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన తండ్రి అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము నాయనా ప్రభు న తండ్రి దినవంతం మీరు కాచి కాపాడి మీ కృ ప్రభు భద్రపరిచిన స్తోత్రం నయన మా ప్రాణాత్మ దేహములను మీకు సమర్పించుకొని నేను స్తుతించి గణపరిచి మహిమపరచుటకు మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మేము గ్రహించులాగా మాతో మా జీవితాలను ప్రభువ మీ సాక్షాత్మై ఉండటకు సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఐ మరి దేవుని నామంలో మీ వందనాలు చెల్లిస్తున్నాను మనుషుడు భూమి మీద దేవుడు సృష్టించినది మొదలుకొని మరి ఏ విధము చేతనైననో ఆయనకు లోబడకుండా తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడని మన మనను మనం పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడు మనుషుడు దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తూ ఎందుకంటే తలంపుల ధర చూపుల ధార నడక ధార కంటి ధార హృదయం ధర చేతుల ధర ప్రతి ఒక్క విషయంలో తప్పిపోతూనే ఉంటాడు అందుకనే దేవునిలో అతడు మరి నలుగురు కలిసినప్పుడే స్థుతిస్తారేమో కానీ చాలా మటుకైతే ఎప్పుడు లోకానుసరమైన జీవితాలే మనుషుల్లో కనబడుతూ ఉంటాయి మరి ఆ విధంగా ఉండకూడదని మరి క్రైస్తవులు మరి నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది ఈ రోజులలో మత్తులో ఉండి అందుకని నిద్రపోతున్న క్రైస్తవులు అనే అంశం మీద ఐపీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో మాట్లాడుతుంది పౌలు గారు ఎపీసీ సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తూ మీద ప్రకాశించునని ఆయన చెప్పుతున్నాడు మరి ఆయన చెప్పుతున్న గ్రహించే వాళ్ళు గ్రహిస్తున్నారు గ్రహించి తన ముఖాన్ని చూసుకొని అవతలికి మర్చిపోయినట్లు ఆ విధంగా మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అందుకంటే మరి క్రైస్తవులు నిద్రించుతున్నారు అందుకనే అంటున్నాడు పద్నాలుగు వచనంలో అందుచేత నిద్రించుతున్నా నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము అంటుండదు మృతులలో నుండి నిద్రిస్తున్నావు అంటే నువ్వు మృతులలోనే ఉన్నావు చనిపోయిన వాడితో సమానము అంటున్నారు క్రీస్తులు లేకపోతే చనిపోయిన వాడితో సమానము అందుకనే నీవు మేలుకొని మృతులలో నుండి అంటుండదు మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు ప్రకాశించునని ఆయన చెప్పుతున్నాడు కానీ ఆయన చెప్పిన వినని మరి తత్వాలు మనుషులు గుణాలలో మరి ఏమాత్రం కూడా చోటి అని ఒళ్లకున్నారు దేవునికి ఆయన వాక్యానికి ఈ చెవులతో విని ఆ చెవులతో వదిలేసే మనుషులు ఈ రోజులలో చాలా మంది ఉన్నారు అందులో మనమున్నామేమో అని గ్రహించుకోవాలి ఎందుకంటే నిద్రపోతున్న క్రైస్తవులముగా ఉన్నామంటారు అందుకనే మీరు మృతులలో నుండి లెమ్ము అంటు క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు కానీ వినరు అయినా కూడా పదిహేన వచ్చిన మరి ఈ విపత్తులు జరుగుతున్నాయి కానీ మనిషి తన బుద్ధిని మార్చుకోవటం తన కాఠిన్యమును మార్చుకోవటం అదే నడవడి వ్యతిరేకమైన కార్యాలే మనుషుల ముందు నటించడమే తప్ప మనుషులు మరి విధేయత కలిగి మనుషులను ప్రేమించే విధానాలు ఎక్కడ కనిపించడం చూపులో కూడా విధానాలు మనుషులు విచిత్రమైన యొక్క కదలికలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి విషయంలో అందుకనే మరి ఈ దినాలలో ఉన్నాం కానీ మరి ఈ దినాలు ఎలాంటివి మనం ఏ విధంగా నడుచుకోవాలి ఆయననేమో ఆయన క్రీస్తు మీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు కానీ మనము వినటం లేదు మనం ప్రకాశించనియట్లేదు అందుకనే దినములు చెడ్డవి అంటుండ మనము బ్రతికే దినములు ఇప్పుడు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక అసలు దేవునికి సమయం ఇస్తేనే కదా మన సమయాలే ఎప్పుడు మన సమయాలే వెతుకుతూ ఉన్నాం ఈ దినములు చెడ్డవి ఏ క్షణములో ఏం జరుగుతుందో తెలియక ఉన్న మనము ఎందుకంటే మన మన చేతుల్లో లేదు కానీ మనం ఏదో సాధించినట్లు ఆయుషేదో మన చేతిలో ఉన్నట్టుగా విర్రవిగిపోతూ ఉంటాం కానీ అలా ఉండకూడదు ఎందుకంటే అది మన చేతిలో లేదు ఏ క్షణములో ఏం జరిగేది సంభవించేది తెలియదు కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఎందుకంటే దినములి చెడ్డవి పదిహేను అవసరంలో దినములి చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొను ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారో మరి భూమి మీద ఎందుకంటే ఈ భోగేత్యాలు కొన్ని రోజులు మాత్రమే దీనికి అంతము సమీపమై ఉన్నది ఆయన రానై ఉన్నాడు సమస్తానికి అధిపతి ఆయన రానై ఆయన గురించి కనిపెట్టేవారు కొంతమంది నిద్రించేవారు మేలుకొనండి అంటు ఆయన ప్రకాశిస్తున్నాడు మీదంటే కూడా వినట్లేదు అందుకనే ఈ దినములు చెడ్డవి దినములు చెడ్డవి కనుక మీరు సమరిం పోని యొక్క సద్వినియోగము చేసుకునుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడు ఈ జాగ్రత్తలు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తుడు కానీ అజ్ఞానుల కంటే అన్యాయంగానే మనలను అనులు ఏలువెట్టి చూపించే విధంగా మనుషులు నడవడి కనిపిస్తూ క్రైస్తవులది కానీ మరి వేరే మతస్థులైన ఎవరైనా వాళ్ళు ఎంతో జాగ్రత్త ఒకరికి ఒకరు ప్రోత్సహించుకుంటారు ఒకరు కింద కొంచెం త్రొటిల్లితే వాళ్ళని లేవనెత్తే వారు ఉంటారు వాళ్ళ దాంట్లో అంత యూనిటీ ఉంటారు వాళ్ళు అంత మంచి అంత భక్తిలో ఉంటారు కానీ ఈ యొక్క జ్ఞానము తెలిసిన ప్రేమతత్వము ఏ ఏ యొక్క విధానంలో లేకున్నా మన మనం ఆరాధించే విధానంలో ఉన్న ఈ ప్రేమతత్వాన్ని మర్చి ఒకరిని ఒకరు ఊర్వలేనితనంగా ఉన్నారు ఒకరిని లేవనెత్తలేని విధానంలో ఉన్నారు ఒకరికి సహాయం చేసే విధానంలో లేరు మనం మంచిగా ఉన్నాము చాలు తోడు మనకు అవసరం లేదంటే తోటి వాడిని ప్రేమించని నీవు కనిపించని దేవుడిని ఎక్కడ ప్రేమిస్తావు ప్రేమతత్వం నీళ్ళు లేని అందుకనే ఈ దినములు చెడ్డోవి జాగ్రత్తగా ఉండండి అంటాడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు అంటాడు మరి ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉంటున్నామో అది మనము తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు అన్యాయస్థుడు కాదు దేవుడు అన్యాయస్తుడు కాడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు సర్వాధికారి సృష్టికర్త జీవాధిపతి అయి ఉన్నాడు అందుకని ఆయనకు మనము ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారిగా మాత్రమే ఉండాలా అంతేగాని మనము ఆయనను ఎప్పుడు కూడా తగ్గించి చూడకూడదు ఆయనను ఎప్పుడు ఆయనను హెచ్చించినట్లుగా మనం ఉండాలా మనము ఎంతటి ఆయన విషయంలో మనం ఏమాత్రం కూడా ఎన్నికైన వారం కాం అయితే న్యాయాధిపతుల గ్రంథంలో పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చెప్తున్నాడు న్యాయాధిపతులు పదహారు ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల ఏడు జడాలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలు చూడండి ఇతడు ఒక ఆత్మదాన ఒక గాడిదతో కొన్ని వేల మందిని వ్యక్తి సంసోన్ అనే వ్యక్తి మరి ఇద్దరు నిద్రిస్తున్నాడు ఇతడు ఆత్మ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ అంత బలంగా వచ్చినప్పుడు మరి ఎన్నో నక్కలను మన యొక్క పిలిపిల దేశంలో నా తయన వదిలి ఆ దేశాల్లో ఉన్న సంస్థమును పాటు చేసిన వ్యక్తి ఎందుకంటే శత్రువుల మీద అంత జేము పొందిన వ్యక్తి ఒక స్త్రీ విషయంలో నిద్రిస్తూ ఉన్నాడు చూడండి న్యాయాధిపతులు పదహారు పంతొమ్మిది ఆమె తన చుడ మీద అతన్ని నిద్రపోి ఒక మనుషుని పిలిపించి అతని చేత అతని తలమీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను మరి మనం ఇస్తున్నాం ఆ ఛాన్స్ ఆ స్త్రీ ఎవరు మనము ఈ లోకపు మరి సాతానకు మనము చోటిస్తున్నాము కాబట్టి మరి అతడు మన క్షౌరము చేయడానికి రెడీగా మనమే ముందు పెడుతు ఎందుకంటే ఈ లోకము నటన గతిస్తుంది కానీ మనిషి ఎప్పుడైనా ఆ విధంగానే నిద్రించేవాడిగానే ఉన్నాడు అతడు నిద్రించేవాడిగానే ఉన్నాడు బాధించుటకు మొదలు పెట్టిన అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయారు చూడండి అతనిలో నుండి అంట తొలగిపోయింది నిదిరిస్తూ ఉన్నాడు క్రీస్తులు లేడు అతను ఆయన నిదిరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన క్రీస్తులు లేడు లేడు కాబట్టి మరి ఆయన ఏడు జడలను కత్తిరించినట్లు మరి గమనిస్తూ ఉంటాం చూడండి ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషి తనను నమ్మిన వాడిని ఎప్పుడు చిగ్గుపరిచే దేవుడు కాడు కానీ మనమే కావాలని ఆ విధంగా చేస్తూ ఉంటాం అందుకనే మనము కొని తెచ్చుకున్నట్లు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాం అందుకనే ఈ శిక్షలు మనకు దేవుడు ఈ విధంగా పెడుతూ ఉంటాడు చూడండి ఒకటో సమయలు ఇరవై అధ్యాయము ఏడో వచనం ఒకటో సమయంలో ఇరవై ఆరు ఏడు అభిషేయును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తపాలంలో పండుకొని నిద్రబోచుండెను ఇతడు అభిషేకింపబడిన సౌలే దావిదును అభిషేయును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తపాలములో పండుకొని నిద్రపోచుండెను అతని ఈట అతని తలగడ దగ్గర నేలన నాటియుండెను చూడండి ఈ యుద్ధమునకు వెళ్ళిన వాడు ఉన్నాడు యుద్ధము క్రైస్తవుడు యుద్ధంలో ఉన్నాం మనము క్రైస్తవమైనటు దేవుణ్ణి యుద్ధంలో ఉన్నాం కాబట్టి ఇగో నిద్రిస్తున్నాడు ఈ సౌలు రాజు ప్రజలను కాపాడే రాజు మరి ఆ యొక్క ఈర్ష్యతో దావిది మీద ఈర్షతో అతను నిద్రిస్తూ ఉన్నాడు ఈ విధంగా మనుషులు నిద్రిస్తూ మరి ఉంటూ ఎందుకంటే నిద్రపోయేది క్రైస్తవులు ఈ విధంగా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు అదే పన్నెండవ వచనంలో సౌలు తలగడ దగ్గర నున్న ఈటను నీళ్ళ బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయి ఎహోవా చీత వారికి అందరికీ గాఢ నిద్ర కలగగా వారిలో ఎవడును నిద్ర మేల్కొనలేదు ఎవడును వచ్చిన వారిని చూడలేదు జరిగిన దాన్ని గుర్తుపట్టువాడు ఒకడును లేడు వీళ్ళు నిద్రమత్తులో ఉన్నారు క్రైస్తవులు మరి ఎందుకంటే అలాంటి నిద్ర మనం దేవుని మాట పోతే దేవుడే నిద్రమత్తు మరి ఆత్మను పంపించి నాశనానికి అది దారితీసేలా చేస్తాడు ఎందుకంటే మరి ఈ రోజులలో నిద్రపోతున్న క్రైస్తవులమే అయ్యున్నాం మనం దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగినవాడే కానీ మనుషులు ఎవడు నమ్మదగినవాడు కాడు అందుకని యోన ఒకటి ఐదులో చూడదాం చూద్దాం యోన ఒకటి ఐదు కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి చూడండి ఎందుకంటే ఈ నాశనము ఈ ఉపద్రవం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు అయితే నాలుగో వచనంలో అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు పోవు గతి వచ్చాను ఓడ బద్దలైపోయేంత తుపాను రేగిందంట ఎందుకంటే సముద్రం మీద మరి దేవుడు ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి నావికులు భయపడ్డారంట ప్రతివాడునూ తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాడ నిద్రపోయి ఉండేను చూడండి ఈ విధంగా క్రైస్తవ జీవితంలో చాలామంది మరి వాళ్ళు నిద్రబోతులని కాదు కానీ వాళ్ళు ప్రవక్తలై ఉండి మరి వాళ్ళు మరి కొంతమంది కొన్ని దేశాలను కొన్ని రాజ్యాలను అన్నినివే పట్టణానికి ఆయన సువార్త ప్రకటిస్తే కొన్ని వేల మంది రక్షింపబడ్డరు నశించుకోకుండా మరి దేవిని మరి మాట చొప్పున జరిగించుకున్నా కానీ మనము ఒక్క ఆత్మకైనా సువార్త ప్రకటించే విధానాలు లేవు ఎందుకంటే ఇంకా మనం సువార్త ప్రకటిస్తారు అన్న నమ్మకం కూడా లేదు ఎందుకంటే భయ భయాందోళన ఉన్నారు మనుషులు భయపడుతూ ఉన్నారు అయినా దేవుడు తన కార్యం మాత్రము ఎప్పుడు జరిగించుకునేవాడే మనం కాకపోతే ఇంకో లేపుకుంటూనే ఉంటాడు అందుకనే ఇతడు దిగువ భాగమున దిగువ భాగమునకు పోయి గాఢ నిద్ర పోయి అప్పుడు ఓడ ఓడ నాయకుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి ఓయి నిద్రపోతా నీకు ఏమి వచ్చనది లేచి నీవు నీ దేవిని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనకరించునేమో అనను అందుకు మరి ఇతడ ఏమంటున్నాడంటే ఓయ్ నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు మా దేవుళ్లను మేము కొలుస్తున్నాం మీ దేవుళ్లను నువ్వు ప్రార్థించు ఒకవేళ ఆ దేవుడు మరి మనందరినీ కనకరిస్తాడేమో అంటుడు అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలివిటకై మనము చీట్లు వేతుము రండి అని ఒకరితోనొకరు చెప్పుకున్నారంట అది ఒక విధానం అప్పుడు ఎందుకంటే ఎవడిలో పాపం ఉంటే అది దేవుడు అప్పుడే బయట బట్ట చేసే విధానాలు ఆ రోజులలో ఉన్నాయి అందుకనే చీట్లు రండి అని ఒకరితోనొకరు చెప్పుకుని చీట్లు వేయగా చీటి యోనామిదికి వచ్చాను చూడండి ఇతడు యోనామిది వచ్చినప్పుడు అతడు నిద్రిస్తున్నాడు కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను నీ వ్యాపారం ఏమిటి నువ్వెక్కడ నుండి వచ్చి తీవి నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయ్యూ మాకు తెలియజేయమనగా అతడేమంటున్నాడు అతడు వారితో ఇట్లను నేను ఎబ్రియుడను సముద్రమునకు భూమికిని సృష్టికర్త సృష్టికర్త అయినా ఆకాశమందుండు దేవుడై ఉన్నా నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని సాక్ష్యం కానీ పడవ దిగంలో వెయ్యి నిద్రిస్తున్నాడు తాను యహోవా సన్నిధిలో నుండి పారిపోవునట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడ్డరంట అమ్మో సర్వశక్తి కలిగిన దేవిని భక్తుడు మరి ఇతని పేరే వచ్చింది ఎందుకు అని భయపడుతూ ఉన్నారు చేసిన పని ఏమని అతనిని అడిగిరేయి అప్పుడు వారు సముద్రము పొంగుచ్చు పొంగుతున్నది తుపాను అధికం అవుతున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము మీకేమి చేయవలనని అతన్ని అడగగా యోనేమంటున్నాడంటే నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎతి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను చూడండి ఎందుకంటే ఒక్క మనిషి అవిధేయత వలన విధేయత చూపకపోతే మనం ఒక్క ఒక్కరు చేసే తప్పు వలన ఇంటిలాదులకు శాపం అది మనం గమనిస్తలేం అది కానకుండా వస్తుంది ఆ శాపం కానీ ఎవరు దాని గమనించలేకపోతున్నాం ఎందుకంటే మరి అతడు దేవుని మాట వినలేదు పోయి అయా మరి పలాని ఊరికి పోయిను ఆ పలాని దేశానికి పోయిను చెప్పు అంటే చెప్పలేదు అతను పాపాత్కులు వాళ్ళు బ్రతకూడదు అనే ఉద్దేశంలో ఉన్నాడేమో అతను అందుకనే మరి అతను చెప్పక నశించిపోవాలని చూశాడు కానీ దేవునికి ఇష్టం లేదు మనుషుడు నశించిపోవుట అందుకనే మృతులలో నుండి వీరులు నిద్ర మేలుకొనైంది అంటున్నాడు ఆయన చెప్పుస్తున్నాడు క్రీస్తు మీ మీద ఉదయించును అని కానీ మనం నిద్ర మత్తుల్లోనే ఉన్నాం అయితే మొత్తాయసు వార్త పదమూడో అధ్యాయము ఇరవై ఐదో చూద్దాం మొత్తాయి సువార్త పదమూడు ఇరవై ఐదు మనుషులు నిద్రించు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుకులను విత్తిపోయారు చూడండి ఇది నిద్రపోతున్న మన జీవితాలలో జరుగుతున్న సంఘటనలు మనము క్రీస్తులో లేక దూరముగా ఉన్న మనము క్రీస్తులోనే ఉన్నాము అనుకుంటున్నాం కానీ మరి ఈ గురువులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకంటే మనుషులు నిద్రించుతున్నారు అంటే చనిపోయిన వారితో సమానమే అని చూపిస్తుంది ఇక్కడ వాక్యం మొదట అందుకనే మనం గమనించాల్సింది ఏంటంటే మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురువులు విత్తిపోయేను చూడండి మరి మన జీవితాలుగా ఉంటే మన జీవితాలు పతనాన్ని కింద తీస్తాయని ఈ మెలుకువ జీవితాలు మరి ఇంకెన్నాళ్ళు మనము ఉండకూడదు మనము మనము ఆరిపోయే దివిటీలుగా ఉండకూడదని నిద్రపోయే క్రైస్తవులుగా ఉండకూడదని ఈ విధంగా దేవుడు మరి ప్రతి మనతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ మనము గమనించాల అదే మతైసు వార్త ఇరవై అధ్యాయము నలభై వచ్చిన చూడండి ఆయన మరలా శిష్యులు యుద్ధకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయిన నువ్వు నాతో కూడా మేలుకొని ఉండలేరా అని యశుప్రభు వారు మరి శిష్యుల యుద్ధకొచ్చి ఆయన పట్టబడే దినమున మరి ఆయనను మేలుకొల్పుతున్నాడు కానీ వాళ్ళు నిద్రిస్తూనే ఉన్నారు ఎందుకంటే ముప్పై తొమ్మిదో వచ్చిన కూడా మనం చూద్దాము కొంత దూరము వెళ్ళి సాగిల నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట కాదు నీ చిత్తమే నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించండు యశ్ ప్రార్థించి శిష్యుల యుద్ధకు వచ్చి ఏమంటున్నట్టు ఆయన మరలా శిష్యుల యొద్కు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను నాతో కూడా మెలుకొని ఉండలేరా అని అడుగుతున్నాడు మీరు శోధనలో ప్రవేశ ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడి అంటుండడు మనం గామా శిష్యులము యశ్వభు వారికి మనం ఎందుకు మెలకువగా ఉండకూడదు ఒకరిని ఎందుకు మనం మేల్ మేలుకొల్పే వారిగా మనం ఉండకూడదు మనమే నిద్రిస్తుంటే మరి రక్షణ లేని వారి పరిస్థితి ఏంది మనం గమనించుకోవాలి ఎందుకంటే మీరు శోధనలో ప్రవేశింప ప్రవేశించకుండానట్లు వెలుకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పినట్ట మా ఎందుకంటే మరి క్రైస్తవుడు ఏ విషయంలో చూసినా మక్తులోనే ఉంటున్నాడు ఎందుకంటే ఈ లోక ఆశపు లోక ఆశలు లో మరి మనుషుడు అనేక విధాలుగా మరి నేత్రాశ శరీరాశ జీవపు డంబాలతో మరి కొట్టుమిటిలాడుతూ ఉన్నాడు అది గ్రహించకున్నాడు క్రైస్తవుడు మరి నేను మెలుకువగానే ఉన్నాను నేను దేవుల్లోనే ఉన్నాను ఎందుకంటే తప్పిపోయిన కుమారుని విషయంలో కూడా మరి తండ్రి దగ్గరనే ఉన్నాడు పెద్ద కుమారుడు తండ్రి మరి తండ్రి యోద్ధ నేను రక్షణలోనే ఉన్నాను అనుకున్నాడు కానీ తన స్వభావాన్ని బయట పెట్టినప్పుడు తప్పిపోయిన తన తప్పిపోయిన కుమారుడు అసంటది పశ్చాత్తాపడి తండ్రి యోద్ధకు మరి తండ్రి అత్తుకొని చేర్చుకున్నాడు కానీ మరి తండ్రి దగ్గర ఉన్న కుమారుడు పెద్ద కుమారుడు తప్పిపోయిన వాడిగా కనిపిస్తాడు చూస్తే ఎందుకంటే మనం ఎప్పుడు తప్పిపోయే వారిగా నిద్రపోయే అది లుకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము లుకాసువార్త తొమ్మిది ముప్పై వారు మహిమ మహిమతో అగుపడి ఆయన ఇరుషలేములో నెరవేర్చబోవు నిర్ణయమును గూర్చి మాటలాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి చూడండి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు నిద్ర మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు మనుషులను చూచిరి ఎవరు వాళ్ళు ఎవరంటే మరి వాళ్ళు మనము గ్రహించుకోవాలి పేతురు అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తులుగా ఉండిరి వారు మేలుకునినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోచుండగా పేతురు ఏస్తు ఏలినా నా ఏలిన వాడ మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు మోసేకు ఒకటి ఏలియాకు ఒకటియు మూడు పరిణశాలలు మేము కట్టుదమని తాము చెప్పినది తాము ఎరుగకయే చెప్పిన ఎందుకంటే మాట వినుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వింటే మరి నా చిత్తం మీరు నెరవేర్చినట్లే అని ఆయన చెప్తూ ఉన్నాడు కానీ ఆయన మాట వినటం లేదు అందుకని దేవుడు మరి మనుషులను నిద్ర మత్తుగల ఆత్మను మరి అనుగ్రహిస్తాడట మనం అప్పుడు క్రీస్తుల నుంచి పూర్తిగా తొలగిపోయిన వారిగా ఉంటాం అందుకని అదే ఇరవై ఐదు అధ్యయ మత్తైసు వార్త మొదటి వచనంలో కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు త్వరలోక రాజ్యము తమ దివిటిలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొటకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలి ఉన్నది ప్రలోక రాజ్యము పది మంది కన్యకలు పోలి ఉందంట దివిటిలు పట్టుకునిన పట్టుకొని పెళ్లి కుమారుని బయలుదేరిన పది మంది కన్నికలను పోలి ఉన్నదంట వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు వారు ఐదుగురు బుద్ధి చూడండి ఐదుగురు మరి దేవుని యుద్ధకు వెళ్ళారు ఐదురు తోసివేయబడ్డారు ఎందుకంటే మరి పది మంది నిద్రించారు కానీ మేలుకోండి క్రీస్తు మీపై ఉదయిస్తున్నాడు అని మరి ఆయన చెప్తున్నాడు కానీ ఎంతమంది మేలుకున్నారు ఐదుగురు మేల్కున్నారు ఐదుగురు నిద్రించారు గురికి మేల్కున్నవారు ఐదుగురు రక్షణలో మరి ఆయనతో పాటు మరి ఆయన రాజ్యంలో ప్రవేశించారు అందుకని బుద్ధులైన వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదంట ఎందుకంటే ఆ విశ్వాసం అనే ఆ యొక్క ఆత్మ దీపము అలాగే వాక్యము తన హృదయాలలో లేకపోయింది కాబట్టి మరి వారు ఆ మరి ఆ పిలుపుకు వారు రాలేకపోయారు పెళ్లి కుమారుడు ఆలస్యం చేసిండు చేయగా వారందరూ కొనికి నిద్రించిరు మరి ఆయన అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడ్డ కూడా ఇన్ని కేకలు వినబడుతూ ఉన్నాయి మీద అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు కానీ దాన్ని అనుసరించి తిరగక ఆ వాక్యంలోని యొక్క శక్తిని కానక మరి మనిషి నిద్రమత్తులో తేలుతూ ఉన్నాడు ఇదే ఎందుకంటే ఈ నిద్రమత్తు మరి మనుషుని దేవునికి దూరపరుస్తుంది మరి మనము నిద్రపోయే క్రైస్తవులుగా ఉండకూడదు మనము నిద్రపోయే క్రైస్తవులుగా ఉండకూడదని దేవుడు మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే కొత్త నిబంధన మొదలుకొని పాత నిబంధన వరకు ఇప్పుడు కూడా క్రైస్తవులు నిద్రమత్తు గల ఆత్మలోనే ఉన్నారు ఎందుకంటే ఏ విషయమైనా కూడా సొంత తలంపులతో చేసిన ప్రతి పాపమును మనుషుడు ఒప్పుకోవడానికి మరి ఎనకాడుతూ ఉంటాడు అతడు చేసింది పాపమని అత అతని మనస్సాక్షికి తెలిసిన అతడు ఒప్పుకోడు అందుకనే ఈ యొక్క నిద్రమత్తు ఏ విధంగా ఉందంటే మరి ఆ విషయంలో క్రీస్తును పోలి నడుచుకునే విధానాలు ఆయన ఆత్మను అనుసరించి నర్చుకునే విధానాలు లేవు కాబట్టి ఆయన నిద్రించే వారిగా చాలా మంది ఉన్నారని చెప్తున్నాడు కానీ దీన్ని పాటించేవారు చాలా తక్కువ మంది అందుచేతనే అంటున్నాడు అందుచేత ఏపీసీలకు రాసిన అందుచేత నిద్రించుచున్నా నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించుతున్నాడు అంటున్నాడు అది ఎవరు వినటం లేదు అయితే వ్యవహార సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో మృతులు దేవిని కుమారుని శబ్దము విను గడియ వచుతున్నది చూడండి మృతులు అంటే నిద్రపోయేవారే మనం క్రీస్తును నమ్ముకొని మనము మెలకువగా ఉండకపోతే మృతులతో సమానమే అని మరిక్కడ మాట్లాడుతున్నాడు అందుకనే యోహన సువార్త ఐదు ఇరవై చెప్తున్నాడు మృతులు దేవిని కుమారుని శబ్దము విను గడియ ఇప్పుడే వచ్చి ఉన్నది అంటుండు దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుతున్నారు అంటుండు మన వినువాడు ఎవడున్నాడు చెప్పేవారు అనేకులు ఉన్నారు వినువారు లేరు చెప్పేవారు కూడా కరువవుతున్నారు అందుకనే మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు మృతులు దేవిని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుతున్నది అది సమీపమై ఉన్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటాడు మరి ఎవరు ఇంటే ఆ మాటలు ఆ హృదయంలో భద్రపరుచుకుంటే మనిషి ఎప్పుడు జీవించగలండి ఎందుకంటే వ్యవహాన్ సువార్థులోనే అంటాడు ఎనిమిదో అధ్యాయము యాభై ఒకటో వచ్చంలో ఒకడు నా మాట గైకొని వాడు ఎన్నడును మరణము రుచి చూడడు అని మరి యేసుప్రభు వారే స్వయంగా మాట్లాడాడు వ్యవహాను ఐదు ఇరవై ఇరవై తనంతట తానే జీవము గలవ జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను చూడండి దేవుడు మరి కుమారనికి ఇంత అధికారాన్ని అనుగ్రహించిండి దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే మరి నా నేను చేసిన కార్యముల కంటే మరి నేను వెళ్ళిన తర్వాత నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు అని మరి యేసుప్రభు వారు చెప్పిండ్రు మరి మనము ఏ విధంగా ఎలాంటి కార్యం చేసేవారికి వెళ్ళాం నిధుర మత్తులో తేలుతూ ఉన్నాం కళలు ఆ నిదుర మనము మన జీవితాలు సరిపోతున్నాయి కానీ క్రీస్తుల మహిమ పరిచి అనేకులకు పరిచయం చేసే విధానాలు లేవు మనకే ఒకడు వచ్చి మనల్నే నిద్ర లేపే విషయంలో మనము నడుస్తున్నామని అందుకనే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మరియు ఇరవై ఏడో మరియు ఆయన మనుష్య గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించి ఉన్నాడు దీనికి ఆశ్చర్య పడకుడి ఒక కాలము వస్తున్నది ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని వేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును ఇడి చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు చూడండి మరి ఈ విధంగా ఆయన పునరుద్ధానములో కూడా మరి అనేకులు మేలుకున్నారు ఆయన మరణించినప్పుడు కూడా సమాధులు చెరవబడ్డాయి అనేకులు మరి బ్రతికింపబడ్డారు మరి వేలు వారంట జీవ పునరుద్ధానమునకు కిడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారంట ఎక్కడ నుంచి ఆయన శబ్దము వింటేనే కాలి అందుకనే దీనికి ఇరవై ఎనిమిదో దీనికి ఆశ్చర్య పడకుడి ఒక కాలము వస్తున్నది ఆ కాలము ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కిడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు చూడండి మనం మరి మనం ఎక్కడికి వెళ్తామో మనకే తెలియని ఎందుకంటే అది తెలుస్తుంది కానీ మనం గ్రహించే విధంలో లేము కాబట్టి మనము గ్రహించే వారిగా ఉండాలా అని దేవుడు మాట్లాడుతూ అందుకనే దేవుని మాట మనం వినేవారిగా ఉండాలా ఎందుకంటే మరి ఎషయ గ్రంథము యాభై రెండు ఒకటిలో ఎషయ యాభై రెండు ఒకటి లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పఠనమైన ఇరుషలేమ నీ సుందర వస్త్రములను ధరించుకొనము ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు అవును మరి ఆయన అంత విధానాలతో మరి పరిశుద్ధమైన లేఖనాలు జీవమలిగిన మాటలు మాట్లాడుతున్న కూడా గ్రహించలేని కాఠిన్యమైన హృదయాలు మనలో అవి నాటుకొని పోయినాయి మనుషులు ఆ విధంగా వారిని వారే ముద్రించుకున్నారు ఎవరో ముద్రించలేదు మరి మనము ఆ విధంగా ఉండేవారిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే రోమ పత్రిక పదమూడు పదకొండు చూద్దాం రోమా పదమూడు పదకొండు మరియు మీరు కాలమును ఎరిగి చూడండి మరియు మీరు కాలమును ఎరిగి నిద్రోలు మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అంటుండు మనమంట మీరు కాలమును ఎరిగి ఉండాల నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి దేవుడు ఏం చేయమంటుండో అదే చేయమంటు మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది ఎందుకంటే రక్షణ అయిపోంటే మనకు సమీపముగా ఉన్నదంట రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన ఉద్యో యుద్ధోపకరణములను ధరించుకుందము అంటుంటారు మరి మనము యుద్ధోపకరణములు ధరించుకొని మరి లోకంలో అనేకులను ఆయన యుద్ధకు నడిపే వారిగా చీకటి శక్తులను మరి మనము ఎదిరించే వారిగా తయారు కావాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే మనము కాలము ఉండాలంట నిద్ర మేలుకొని ఉండాలంట మరి రక్షణ మనకు అందరికీ సమీపంగా ఉన్నదని చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహించాల అందుకనే మనము గ్రహించే వారిగా ఉండాల ఉండకూడదు అంటారు తెసలోనేక రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనంలో కావున ఇతరుల వాలే నిద్రపోక మెలకువుగా ఉండి మతులము కాక ఎందుము అంటుండ చూడండి మనం ఏ విధంగా ఉండాలంట తెశలోని రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు ఈ మాట ఐదు ఆరు ఐదు ఆరులో కావున ఇతరుల వారే నిద్రపోక మెలకువుగా ఉండి మత్తులు మతులము కాక యుందుము ఏ విధంగా ఉండాలా మత్తులము కాక యుందుము నిద్రపో నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా నుందురు మనము పగటి వారమైన్నాం గనక మత్తులమై ఉండక విశ్వాస కనికరము శిరస్నములు ఎందుకనగా మన ప్రభు ఆ రక్షణ పొందుటకే దేవుడు ఉగ్రత పాలగుటకు నియమింపలేదట మనము ఏ విధంగా మరి ఉగ్రత పాలు అవుతున్నామో మనము మనం క్రహించే వారిగా ఉండాలా ఎందుకంటే మనం నిద్రపోయే వారిగా ఉన్నాం కాబట్టి ఉగ్రతలు వచ్చింది కూడా మనం ఎరగ వారిగా ఉన్నాం ఎందుకంటే మరి నిద్రపోయే మరి పది మంది కనికలు కొనికి నిద్రించే కనికలు ఐదుగురు నిద్రించే వారిగా ఉన్నారు మరి ఐదుగురు మరి ఆయనతో పాటు వెళ్ళారు అపోసల కార్యంలో పదమూడు నలభై ఏడులో చూడండి ఏలైనగా నీవు బూదిగంతంలో వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది చూడండి ఇంత గొప్ప సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు ఈ విధంగా దేవుడు మనల్ని తయారు చేసిండు కానీ పోక ఇల్లు ఇడవక కడప దాటక యువనికి రక్షణ సువార్థ ప్రకటింపక వండుకోవాలి తినాల ఉండాలి అన్నట్టే జీవితాలు గడిచిపోయినాయి సగం ఏజులు కూడా అయిపోతున్నాయి కానీ సువార్థ ప్రకటన జరగట్లేదు కొంతమంది చేస్తున్నారు వాళ్ళు ధన్యులు ఎందుకంటే మరి ఈ సువార్త ప్రకటించిన వారు చాలా మంది ఉన్నారు ఏ విధంగా అంటే తన కడుపే వాలకు దేవుడు ఇంకెక్కడ దేవుడు అన్నట్టు వాళ్ళ మనసులో ఉన్నది కానీ ఈ సువార్త ప్రకటించకపోతే శ్రమ అని పౌలు చెప్తున్న సంగతి కూడా మర్చిపోయారు ఎందుకంటే అపస్సుల కార్యము పదమూడు నలభై ఏళ్ళు ఏలేనగా నీవు బూధిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి అని ప్రభు ఆజ్ఞాపించినే చూడండి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు మరి ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యము మనలో ఎవరు చెప్పేవారు లేరు ఎందుకంటే మరి తిమోతికి రాసిన రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండు ఇరవై ఆరులో కూడా అంటున్నాడు రెండో త్రిమోతి రెండు ఇరవై యొక్క దాసుడు అట్టి వారిని స్వాత్వికంతో శిక్షించుతూ జగడ అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను మనను మమ్మ మనలో మనమే విధానంలో మనుషులు ఉన్నారు ఇంకొకరిని మనం ఎలా సహిస్తాము ఈ రోజులలో ఆ విధానంలో మర్చిపోయిన ఎందుకంటే అక్రమము క్రైస్తవులోనే విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది సొంత తోడబట్టిన వాళ్ళను కూడా ప్రేమించేవారు లేరు ఆదరించేవారు లేరు వాళ్ళ యొక్క సుఖభోగాలు అనుభవించడానికి మాత్రమే భూమి అందుకనే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకున్న వారు అని అందుకనే రాయబడినది యశయ గ్రంథం ఇరవై ఆరు మృతులైన నీ బ్రతుకుదురు నా వారి శివములు సజీవం మంటిలో పడియున్న ఉన్న వారలారా మేలుకొని ఉత్సాహించుడి నీ మనసు ప్రకాశమైన మనసు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును చూడండి విషయ గ్రంథంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు మృతులు అంటే ఈ నిధుల మనుషులు అనే విధానాలు మాట్లాడుతున్నాడు ఏషేయ ఇరవై ఆరు పంతొమ్మిది మృతులైన బ్రతుకుదురు నా వారి శివములు సజీవములగును మంటిలో పడి వారలారా మేలుకొని ఉత్సాహించుడి అంటుడు నీ మనసు ప్రకాశమైన మనుసు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును అంటుండు చూడండి మరి ఈ మాటలు మనకు జీవాన్ని కలగజేస్తలేవా మన హృదయానికి మంటను కలుగజేస్తలేవా గ్రహించాల ఎప్పుడు మనము క్రీస్తును ప్రకటించే వారిగా ఉంటాం ఇంకా లూకాసు వార్త ఒకటి డెబ్బై ఎనిమిదిలో లూకాసు వార్త తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు అయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మనం ఏం నడుస్తున్నాము ప్రభువుకు ముందు ఏమి నడవట్లేదు ప్రభువుకు మనం ముందు వెళ్ళి ఆయనను ప్రకటించే వారిగా లేము ఎందుకంటే తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరుచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అంటే మనం నడవలేకపోతున్నాం ఆయనను ప్రకటించలేకపోతున్నాం ఎందుకు మనలో శక్తి లేదు ఆ శక్తిని ఆశ్రయించట్లేదు కాబట్టి మనలో ధైర్యం లేదు ఆత్మ నడిపింపు లేదు కాబట్టి మనలో శక్తి లేదు అందుకనే వ్యవహార సువార్త ఎనిమిది పన్నెండులో అంటున్నాడు మరలా వేస్తూ నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు ఒక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను మనలో వెలుగు ఉండాలా అని దేవుడు మరి మాట్లాడుతున్నాడు నన్ను వెంబడించు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను చెప్పిన మనము వినేవారిగా ఉన్నామా మరి ఆయన మాటలు మనము వినేవారిగా ఉంటే మరి ఆయనకు ఏది కూడా అసాధ్యమైనది ఉండదు యహోన సువార్త తొమ్మిది నేను ఈ లోకమునకు ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను చూడండి నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పినట్టసు ప్రభువారు అయితే మరి మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని మరి యశు చెప్పినట్లు మనము గ్రహిస్తాం అయితే రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడ వచనంలో మరియు మీరు మరియు మీరు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటుంది చూడండి అది కూడా మరణంతో సమానమే అన్నట్టు తెలియజేస్తూ ఉన్నాడు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులు సజీవులం అనుకొని మీరే దేవినికి అప్పగించుకునుడి అంటుడు మృతులలో నుండి అంట సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవినికి అప్పగించుడి అంటుడు మనము దేవునికి అప్పగించే వారిగా ఉండాలి ఎందుకంటే ప్రాణాత్మ దేహములను ఆయనకు అప్పగించే వారిగా ఉండాల అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ లోకంలో నమ్మదగినవాడు మనుషుడు ఎవడు నమ్మదగిన వాడు కాడు ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో రెండు ఐదులు అదే అంటారు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు దేని చేత కాదు అంటాడు కృపచేతనే మీరు రక్షింపబడ్డరు కానీ జేని చేత కూడా మీరు రక్షింపబడలేదు అన్నాడు అయితే ఒకటొకరంది పదిహేను ముప్పై నాలుగులో నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకాయి ఇట్లు చెప్పుతున్నాను అంటుండు మనకు కూడా ఉండాలా జ్ఞానము ఇప్పుడు ఏమంటుడు ఏమి గలుగుటకు చెప్తున్నా అంటున్నాడు నీతి ప్రవర్తన మేలుకొని అంటూ పండుకొని ఉన్నానని అర్థం అండుకొని ఉన్నామని మేలుకొని అంటుడు నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి దేవిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు కానీ మీకు సిగ్గు కలుగుటకైట్లు చెప్పుతున్నాను అంటున్నాడు పౌలు గారు మరి మనం గ్రహించాల ఎందుకంటే మనము దేవిని ప్రకటించే వారిగా ఉండాలి రెండో కొరంది నాలుగు ఆరు రెండో కొరంది నాలుగు ఆరులో గనక మేము మిమ్మల్ని గూర్చి ప్రకటించు ప్రకటించు కొనుట లేదు అయితే గనక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుతున్నాము చూడండి మేము పరిచారకులమని ప్రకటించుతున్నాము అంటున్నాను మనం ఆ విధంగా తగ్గించుకుంటామా తగ్గింపు జీవితాలు మనలో ఉన్నాయా మనం గ్రహించుకోవాలా ఎందుకంటే ఈ కొద్దిపాటి ఈ రోజులలో మనము క్రీస్తును మనము కలిగిన వారిగా ఉండాలా అని మాట్లాడుతున్నాడు దేవుడు మరి ఎప్పుడైనా కూడా మోసపోకుడి దేవుడు విక్రింపబడు రెండో తిమోతి ఒకటి పదిలో క్రీస్తు యేసు ఏసును క్రీస్తు ఏసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది బయలుపరచబడి బడినదియునై నైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను చూడండి మనను రక్షించంట పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచిందంట ఆయన ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వెలుగులోనికి తెచ్చిండి ఆయన కానీ మనము ఆ వెలుగును గ్రహించలేని వారిగానే ఉంటున్నాం ఇంకా కొన్ని ఏండ్లు గడుస్తున్నాయి కానీ ఆయనను మనము ప్రకటించే వారిగా లేం మనము ఆయనను ప్రకటించే వారిగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కులశీలకు రాసిన పత్రిక ఒకటి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవిని కుడిపార్వశమున కూర్చుండి ఉన్నాడు అది మనం గ్రహి గ్రహించాల మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే మీరు మేలుకున్న వారైతేనేమో పైనున్న వాటిని వెతకండి మీరు మృతులుగా ఉన్న వారైతే ఏం వెతకమంటున్నాడు పైనన్న వాటిని వెతకాల మృతుల వారి మృతులు మృతులమైతే మనము దేవిని వెతికే వారిగా ఉండము అని అర్థమంటున్నారు అందుకనే మీరు లేప క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెతకండి క్రీస్తు ఎక్కడున్నాడట దేవిని కుడిపార్వశమున కూర్చొని ఉన్నాడు మనము నీతి నిగలవారమై ఉండటకు ఆయన మాట వింటే ప్రతి ఒక్కడు కూడా మరి పాపం చేయుటకు దూరముగా ఉంటాడు పాపానికి టోమీలకు రాసిన పత్రిక ఆరు నాలుగులో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి మనము కూడా పాతి పెట్టబడ్డామట ఎందుకంటే తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఇలాగా లేపబడ్డో అలాగనే మనము కూడా నూతన జీవం పొందిన వారమై ఉన్నామట అట్లా నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమై గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమునందు సాదృశ్యమునందును ఆయనతో కూడా ఐక్యము గలవారమైందుము మరి మనము ఆయనను ఐక్యం చేసుకునే ఉండాల ఆయన పునరుద్ధానములు మరి సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యం గలవారమై ఉండాలంటున్నాడు మనము ఈ విధంగా ఉండాలని దేవుడు భావిస్తున్నాడు ఎందుకంటే మనము నిద్రపోయే క్రైస్తవులుగా ఉండకూడదు అంటున్నాడు మనం గ్రహించాల ఎందుకంటే మరి ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మీరు అందుచేత ఐదో అధ్యాయము పద్నాలుగోషంలో అందుచేత నిద్రించుతున్న నీవు మేలుకొని ముతులలో నుండి లెమ్ము క్రీస్టు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు ఆయన మాట మనం వినాల ఇప్పుడు నేను చెప్తున్నాను నా మాట విన వినకూడదు కానీ ఆ దేవుడు మాట్లాడే మాటలు మాత్రమే మన చెవుల మన హృదయానికి తాకే మాటలే గ్రహించి మన హృదయాల్లో భద్రపరచుకోవాలి మరి ఈ వాక్యంలో దేవుడు జీవించిన కాక మీ అందరికీ వందనాలు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తనరే మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయా ఈ లోకానికి సర్వ సృష్టికర్తవు జీవాధిపతివి సర్వయాప్తిలో ఉన్న సర్వాధికారి స్తోత్రం ఆయన మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము నాయన మహిమా ఘనత ప్రభావాలు అర్పిస్తుంటున్నాం రక్షకుడ ఆయన మరి వాక్యంధర మాతో మాట్లాడినారు మా జీవితాలను మేము సరిచేసుకున్నటకు ప్రభు మమ్మల్ని నా నిద్ర మేలుకొని ప్రభువ మరి నేను స్థుతించి గనపరిచి మీ సాక్షులుగా ఉంటకు సహాయం దయచేయండి మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రభు నా తండ్రి మేము నిద్రపోయో క్రైస్తవులుగా ఉండకూడదు వేలు ఎత్తి మరి ఇతరులు మాకు చూపించకూడదు ప్రభు నిద్రపయో క్రైస్తవులుగా మేము ఉండకూడదు వండే దీట్యులుగా నాయన మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం ప్రభు మాలోని నా తండ్రి మీ యొక్క వెలుగును ప్రకాశింపజేయండి మాదిరిగా మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకొని నాయన ప్రభు అనేకులను నీ వైపు తిప్పుటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించు రాత్రికాల సమయంలో అయితే మీ కృతజ్ఞతలు స్థుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు మనలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ అందరికి వందనాలు ప్రైజ్లాడు చంద్రశేఖర్ అన్న మీరు ఆశీర్వాదం ఇవ్వండి మన ప్రభుత్వ సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక am in andar ki praise lord, lord. lord. lord. lord brothers and... And. and sisters praise lord praise lord brothers and sisters praise lord brothers and sisters praise lord am andar ki praise lord sir andar so ki brothers brother and sisters andar ki praise